్రీగ్యో నమ్ హరి ఓ మహాగణాధిపతీ మహాగణాధిపతీమధిపత ారాయణ సమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యం వందే గురుపరంపరా శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం శంకర శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతోత్రే భగవంతో సకల సకలజీవులు సుఖాన్నే కోరుకుంటాయి ఆ సుఖము ఐహికము ఆముష్మికము కైవల్యము అని మూడు విధాలు ఈ లోకమునందు ధన కనక వస్తువాహనాదుల ద్వారా కలిగే విషయసుఖము పుత్రమిత్ర కళత్ర సంబంధ బాంధవ్యాల వల్ల కలిగే ఆనందము ఐహిక సుఖాలు యజ్ఞయాగాది కర్మల వల్ల కలిగే స్వర్గలోక స్వర్గలోకభోగాలు ఆముష్మికాలు సాక్షాత్కారం వల్ల కలిగే సుఖము కైవల్యం ఐహికాముష్మిక సుఖాలు అనిత్యాలు మరియు అవి కేవల సుఖాలుగా కాక దుఃఖంతో కూడుకొని ఉంటాయి కైవల్యానందం శాశ్వతం అందువలన ఇది పరమోత్కృష్టమైనది తప్పక కోరతీ మనిషి తాను స్వయంగా సచితానంద పరమాత్మ అయినా అజ్ఞానం వల్ల తన స్వస్వరూపాన్ని మరచి దేహమే ఆత్మగా భ్రమించి సంసారబంధంలో తగులుకొని అనేక సుఖదుఖాలను పొందుతున్నాడు తత్వజ్ఞానము వల్ల తన నిజస్వరూపాన్ని తెలుసుకొని సంసారబంధ వినిర్ముక్తుడవుతాడు ప్రచండ మార్తాండులో అంధకారం ఎలా ఉండదో అలా ఆత్మ ఆత్మసుఖమందు దుఃఖం అవలేషమైనా ఉండదు అదే జీవన్ముక్తి కనుక సర్వ ప్రయత్నముల చేత కైవల్య సుఖాని పొందటానికి ప్రయత్నించాలి కేవలం మనుష్య జన్మమందే ఇటు ప్రయత్నం చేయటానికి సాధ్యమవుతుంది ఆచార్యులవారు వివేక చూడామణి ఈ గ్రంథశ్లోకంలో ప్రతిపాదించిన విధంగా మనుష్య జన్మ దుర్లభం అందువల్లనే దేవతలు కూడా మనుష్య జన్మను వాంఛిస్తారు వాంచంతి జన్మ మానుష్యం భువి దేవై శతక్రతూ అని దత్తాత్రేయ సంహిత చెబుతున్నది కనుక మనమందరం ఈ శరీరం ఒక చిన్నం కాకముందే దుఃఖసాగరాన్ని దాటానికి ప్రయత్నించాలి మోక్ష సౌధాగ్రాన్ని చేరుకోవటానికి ఈ వివేక చూడమణిలో చెప్పినట్లు పక్షికి రెండు రెక్కల మల్లే ముముక్షలకు వివేక వైరాగ్యములు రెండూ ఉండాలి భారతదేశం పుణ్యభూమి మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అనుభవపూర్వకంగా ఆవిష్కరింపచేసుకున్న మహర్షులకు జన్మభూమి వారు అనాది ఆ సత్యాలను గురు శిష్య పరంపర ద్వారా భావితరాలకు సంక్రమింపజేశారు సహస్రాబ్దాలుగా ఎందరో ఋషులు ఆచార్యులు ప్రవక్తలు ఈ సత్యాలను అనుభవమనర్చుకుంటూ మనకు జ్ఞానబోధ గడుపుతూ ఆధ్యాత్మిక గంగామృత జలాలను ఈ ధర్మధరిత్రిపై నిరంతరం ప్రవహింపజేస్తూనే ఉన్నారు అద్వైత జ్ఞానామృతాన్ని ఆసేతు హిమాచలం పరివ్యాప్తం చేసిన శ్రీమద్ శంకర భగవత్పాదులు ఈ కోవకు చెందిన మహనీయులు ఉపదేశ సహస్రీ ప్రపంచసారము మహావాక్యదర్పణము ఆత్మబోధ దృగ్దృశ్య వివేకము మొదలైన గ్రంథాలను రచించటమే కాక దురవగాహమైన ఈశాది దశోపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు సరళమైన భాష్యాలను రచించి వేద విజ్ఞానాన్ని అధిక సంఖ్యాకులు గ్రోలటానికి తమ ప్రజ్ఞాపాఠవాలను వెచ్చించిన యుగపురుషులు శ్రీమద్ శంకర భగవత్పాదులు శ్రీశంకరుల గ్రంథాలన్నింటిలో వివేక చూడమని ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది ఆత్మజ్ఞాన విషయం ఇంతకన్నా సులభరీతిన ఏ గ్రంథంలోనూ ప్రతిపాదింపబడలేదేమో ఐదు శ్లోకాలతో ఒప్పారే ఈ గ్రంథం వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ధ్రువతార ముముక్షువులకు పెన్నిధి అయి అజ్ఞానతమోభాస్కరమై భాషిస్తూ సర్వ వేదాంత విషయాలను కరతలామలకంగా అందిస్తున్న మహద్గ్రంథం ఈ వివేక చూడామణి శంకర భగవత్పాదులు రచించిన వివేక చూడామణిని తెలుగు తాత్పర్యంతో సంస్కృత శ్లోకంతో శ్రవణం చేద్దాం వివేకచూడమణి ప్రారంభంలో శంకర భగవత్పాదుల వారు గురువందనం చేస్తున్నారు సర్వవేదాంత సిద్ధాంత తమగోచరం గోవిందం పరమానందం సద్గురు ప్రణతోస్మ్యహం వేదాంత సిద్ధాంతగోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం పరమానందస్వరూపుడు వాక్కు మనస్సుకు అతీతమైనవాడు వేదాంతసిద్ధాంతాల్లోకి జ్ఞానానికి మాత్రమే వేదాంతసిద్ధాంతాల్లోని జ్ఞానానికి మాత్రమే గోచరమయ్యేవాడు అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు అయిన గోవిందనామంగల పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నాను వివేకం అంటే నిత్యానిత్య నిత్య మరియు అనిత్య విచక్షణ చూడామణి అంటే శిరోభూషణం ఎలాగైతే మనిషి ధరించిన అన్ని ఆభరణాల్లోకి చూడామణి ప్రస్ఫుటంగా కనిపిస్తుందో అట్లాగే ఈ విశ్వంలో ఏది అశాశ్వతమో ఏది శాశ్వతమో తెలిపే గ్రంథాలలో ఈ వివేక గ్రంథం ప్రామాణికమై చూడామణిలా ప్రకాశిస్తుంది ఈ శ్లోకంలో భగవంతునికి గురువుకు ఇద్దరికీ అన్వయించేటట్లు ఎంతో చాతుర్యంతో శ్రీశంకరులు నమస్కరించారు సచితానంద పరబ్రహ్మానికి గల గోవిందనామం ఉపయోగించటం ద్వారా భగవంతునికి శ్రీ శంకరుల గురువైన శ్రీ గోవింద భగవత్పాదులకు కూడా నమస్కృతులు అర్పించారు శంకర భగవత్పాదులు మానవ జన్మ యొక్క విశేషాన్ని ఆధ్యాత్మిక జీవన ఔన్నత్యాన్ని చెబుతూ ఉన్నారు జంతుూనాం నర జన్మ దుర్లభమత పుంస్వం తిప్రత తస్మాత్ వైదికర్మార్గపరత విద్వత్వత్ పరం విద్వత్వస్మాత్ పరం ఆత్మానాచనం స్వనుభవో బ్రహ్మాత్మనాస్థితి ముక్తిర్నో శోటిజన్మసు పుణ్యైర్వినాభ్య ముక్తిర్నో శతకోిజన్మసు ఉన్య ఏర్వినా లభ్యతే ఈ సృష్టిలోని ప్రాణికోటికి మనుష్య జన్మ లభించటం అరుదు మనుష్య జన్మ లభించి పురుష శరీరం బ్రాహ్మణత్వం ప్రాప్తించటం ఇంకా ఎంతో కష్టం అవి లభించినా వేదంలో ప్రతిపాదించబడిన మార్గంలో పయనిస్తూ ధర్మానికే కట్టుబడి జీవించటం దుర్లభం అటువంటి ధర్మపరాయణత అలవడినా వేదాంత శాస్త్రజ్ఞానం కలగటం బహు కష్టం ఆపై వేదాంత శాస్త్రజ్ఞానం కలిగిన నిత్య అనిత్య వస్తు వివేకం అబ్బటం అతి దుర్లభం అట్టి వివేకం అబ్బినా ఆత్మానుభవం పొందటం కడు దుర్ఘటం చివరిగా ఆత్మానుభవం కలిగిన బ్రహ్మైక్యం పొంది నిరంతరం నిరంతరాయంగా పరమాత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్తి అవస్థలో ఉండటం అత్యంత దుర్లభం నూరు కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యం పక్వమైనప్పుడే ఈ రకమైన ముక్తి లభిస్తుంది దుర్లభంత్రయమే వై తద్దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముక్షుత్వం మహాపురుష సంశ్రయ మనుష్య జన్మ మోక్షం కావాలనే కోరిక మహాపురుషుల ఆశ్రయం అనే ఈ మూడు లభించటం దుర్లభం ఈ మూడు కూడా కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ ఈ మూడు కూడా కేవలం దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి ఆ తరువాత శంకర భగవత్పాదుల వారు మూర్ఘమానవుడి యొక్క కష్టాలు మూఢుని యొక్క కష్టాలను చెబుతూ ఉన్నారు లబ్ధ్వా కథం చిన్నర జన్మ దుర్లభం త్రాపిస్తారదర్శనం యస్వాత్మక్త నయతే తమూఢధీ సహ్యాత్మ స్వం వినిహాన్స్గ్రహా పూర్వజన్మలో ఆర్జించిన పుణ్యఫలంగాను దైవానుగ్రహం వల్లనూ లభించిన మనుష్య జన్మలో పురుష శరీరంలో ఉంటూ వేదవేదాంతాలలో నిష్ణాతుడై తన ముక్తి కోసం ప్రయత్నించకుండా అనిత్యాలైన ధనపుత్రార గృహాదుల ఆర్జనలో ఎవరైతే తలమునకలవుతుంటారో అట్టి మూఢులు తమను తామే చంపుకునే ఆత్మఘాతుకులవుతారు ఇత కోస్తి మూఢాత్మా యస్ అర్థ ప్రమాద్య దుర్లభం మానుషం దేహం ప్రప్యతరా పౌరుషం అత్యంత దుర్లభమైన మనుష్యజన్మ పొంది వేదాంత శాస్త్ర విచారాదులకు అవసరమైన పురుషత్వం కూడా పొంది అత్యంత ఆవశ్యకర్తవ్యమైన మోక్షప్రాప్తిని నిర్లక్ష్యం చేసేవాళ్లకంటే మూఢులు ఎవరుంటారు పఠన్ శాస్త్రాజన్ కుర్మాణి భజన్ దేవత ఆత్మైక్యబోధేన వినాధ్యతి బ్రహ్మశతాంతరేపీ మానవుడు వేదాంతశాస్త్రాలను వ్యాఖ్యానాలతో సహా పఠించవచ్చుగాక యజ్ఞయాగాదులు అనేకంచేసి దేవతలందరినీ మెప్పించవచ్చుగాక వీటి వల్ల ప్రయోజనం శూన్యం ఆత్మతో మన ఐక్యతను అనుభూతి చెందకుండా లక్షల కోట్ల జన్మలన్నీ గడిపినా మోక్షప్రాప్తి కలగదు అమృతత్వ నాశాస్తి విత్తే నేత్యే వహిశ్రుతి బ్రవీతి కర్మణో ముక్తేరేతుఫుటం యత భగవత్పాదులు అంటారు వేదాంత వాక్యాల ప్రకారం సిరి సంపదల వల్ల మోక్షప్రాప్తి కలుగనే కలగదు కాబట్టి సిరిసంపదల కోసం చేసే కర్మలు కూడా మోక్షప్రాప్తికి ఏమాత్రం సాయపడవు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయతో నకర్మణ న ప్రజయా ధన త్యాగేనైకే అమృతత్వమానసు యాజ్ఞవల్కుడు మైత్రేయతో అంటాడు నర్మణ నః ప్రజయా ధన త్యాగేనైకే అమృతత్వమానసు అంటే యజ్ఞాదికర్మలు సంతతి సంపదల వల్ల కాక త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుంది అని పలికిన శృతివాక్యం ఈ విషయాన్ని పూర్తిగా సమర్థిస్తుంది శంకరాచార్యుల వారు జ్ఞానమార్గం గురించి చెబుతూ ఉన్నారు అతో విముక్త ప్రయతే విద్వాన్ సంయస్త బాహ్యార్థసుఖ స్పృహ సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థసమాహితాత్మా రస రూప గంధ శబ్దాది బాహ్య విషయాల ఆకర్షణను నిగ్రహించి పరతత్వ బోధనకు సమర్థుడైన గురువుని శరణువేడి ఆయన ఉపదేశించిన మహావాక్యాలను శ్రద్ధతో విని మనన చేస్తూ బంధవిముక్తి కోసం తీవ్రంగా ప్రయత్నం చెయ్యాలి ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం యోగా సంసారవారిధ యోగారూఢత్మాసాద్య సమ్యర్శననిష్టయోగ యోగా సమ్యర్శననిష్టయోగారుఢుడై అంటే ఇంద్రియార్థాలకు ఇంద్రియకర్మలకు అతీతుడై ఆత్మ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనే నిష్ట పట్టుదలతో జనన మరణ సంసారచక్ర నుండి తనను తానే ఉద్ధరించుకోవాలి సంన్యస్య సర్వకర్మాణి భవబంధవిముక్త యైర్తీర్థై పండితైర్తీరైరాత్మాభ్యాస ఉపస్థితై సంసారబంధం నుండి విముక్తి కోరే ముముక్షువు సర్వకర్మల్ని అంటే ఫలాపేక్షతో చేసే అన్ని పనులను పరిత్యంచి నిరంతరం ఎల్లవేళలా భవబంధ విముక్తి కోసం ప్రయత్నం చేయాలి చిత్తశుద్ధే కర్మతు వస్తుపలబ్ధే వస్తుర్విచారేణ నకించిత్ కర్మ కోటిభి స్థూల దృష్టితో చూస్తే ఈ శ్లోకం ఏం చెబుతుందంటే శృతుల్లో చెప్పబడిన కర్మల వల్ల చిత్తశుద్ధి మాత్రమే కలుగుతుంది కానీ జ్ఞానం వల్ల మాత్రమే జ్ఞానం వల్ల మాత్రమే అపరోక్షానుభూతి లభిస్తుంది సూక్ష్మంగా పరిశీలిస్తే కర్మలు కూడా విముక్తిని ఇస్తాయి లేకపోతే అవి నేరుగా కాక చిత్తశుద్ధి ద్వారా జ్ఞానోదయానికి దారితీస్తాయి జ్ఞానమార్గం నేరుగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చేరుస్తుంది కానీ ఇది దుష్కరమైంది కష్టసాధ్యమైనటువంటి విషయం కర్మల వల్ల అనేక బంధాలు ప్రాప్తిస్తాయి అందువల్ల దూరదృష్టి జ్ఞానుడు కర్మలు చేయాల్సిన అవసరం స్థితిని సంపాదిస్తారు సిద్ధా సమ్య విచారత సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంతోదితమహాసర్ప భయదుఖ వినాశిని ఒక రజ్జువు అంటే తాడు ఆ తాడును చూసి పాముగా భ్రమపడ్డ వ్యక్తి భయంతో కంపించిపోతాడు ఎవరైనా అది పాము కాదని తాడు మాత్రమేనని తెలియజెప్పిన వెంటనే భయం తొలగిపోతుంది దీన్నే రజు భ్రాంతి అంటాం అదే అదేవిధంగా గురూపదేశం వల్ల జనన మనన సంసార చక్రం యొక్క స్వభావాన్ని సరియైన విశిక్షణతో తెలుసుకున్నప్పుడు దుఃఖం తొలిగి బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తిత నస్నానేన ప్రాణాయామసితేనవా గురువు చేసినటువంటి హితబోధల వల్ల గురువుగారు చెప్పినటువంటి హితబోధల వల్ల సరియైన తత్వజ్ఞాన విచారణ వల్ల తప్ప నదీ నదాలలో పుణ్యస్నానాలు ఆచరించటం వల్ల దానాల వల్ల వందలసార్లు ప్రాణాయామాలని చేయటం వల్ల పరమసత్యం మీద నిశ్చయమైన విశ్వాసం కలగదు వివేక చూడమణిలో శంకర భవత్పాదుల వారు ఉత్తమ అధికారి గురించి వివరిస్తూ ఉన్నారు అధికారము అంటే అర్హత ముక్తి పొందటానికి జ్ఞానం పొందటానికి ఉండాల్సినటువంటి అర్హత గురించి చెబుతూ ఉన్నారు అధికారిణ మాషాస్తే ఫలసిద్ధి విశేషత ఉపాయా దేశకాల్యా స్వస్తస్మిన్ సహకారిణ సాధన సంపత్తి కలవాడు అంటే తీవ్రంగా సాధన చేసేవాడు మాత్రమే మోక్షానికి అర్హుడు దేశకాలాదులు ఒకే చోట ఒకే సమయానికి నియమానుసారం చేసే ధ్యానాది సాధనలు కేవలం సహకారులు మాత్రమే అవుతాయి అతో విచారఃకర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తున సమాసాద్య దయాసింధుం గురు బ్రహ్మవిదుత్తమం కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలనుకునే జిజ్ఞాసు బ్రహ్మవేత్త దయాసాగరుడు అయిన ఉత్తమ గురువుని ఆశ్రయించి ఆయన ఉపదేశించిన మార్గంలో తత్వవిచారణ చెయ్యాలి మేధావి పురుషో విద్వానోహోపోహ విచక్షణ అధికార్యాత్మవిద్యా ముఖక్షణలక్షిత వేదశాస్త్రవాంగ్మయం యొక్క అనుకూల ప్రతికూల భావనలను విచక్షణతో తర్కించగల నిపుణుడు మేధావీ విద్వాంసుడు అయినటువంటి సాధకుడు మాత్రమే తత్వజ్ఞాన పాత్రుడు అనగా తత్వజ్ఞానాన్ని పొందే అధికారము కలవాడు అవుతాడు వివేకినో విరక్త సమాధిగుణశాలిన ముక్షోరేవీ బ్రహ్మ జిజ్ఞాసోగ్యత మత శమదమాదిగుణాఢ్యుడు శాంతచిత్తుడు నిత్యానిత్య వివేకి వైరాగ్య సంపన్నుడు అయిన ముముక్షు మాత్రమే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి అర్హుడవుతాడు